నిత్య అనిత్య వస్తు వివేకం రెండు ఇహాముత్ర ఫల భోగ విరాగం శమ శమధమాది షట్క సంపత్తి నాలుగవది ముముక్షుత్వం ఇవి నాలుగు పేర్లు కొంచెం ఉన్నాయి అంటే దాంట్లో చాలా భావాన్ని పెట్టారు కనుక కొంచెం పేర్లు పొడుగ్గా పెట్టారు మనకి భాష రాదు కనుక ఎవరు కష్టంగా ఉన్నాయి తప్పితే భాష తెలిస్తే దాంట్లో కష్టమైన పదాలు లేవు అంచేత మనకి భాషలో ఉండేటువంటి భావం అర్థమయ్యేందుకోసం గాను ఒక్కొక్క పదాన్ని తీసుకుని మనం విచారణ చేసుకుందాం మొదటి మాట ఏమిటంటే నిత్యానిత్య వస్తు వివేకం నిత్య అనిత్య వస్తు వివేకం నాలుగు పదాలున్నాయి దీంట్లో ప్రపంచంలో నిత్య వస్తువేది అనిత్య వస్తువేది అనే వివేకమే నిత్యానిత్య వస్తు వివేకం వివేకం అంటే ఏమిటి విమర్శ వల్ల ఏ జ్ఞానమైతే వస్తుందో అది వివేకం మామూలు లోక వ్యవహారంలో మనం బతిగు బతికి ఉన్నంతకాలం ఏదైతే స్థిరంగా ఉంటుందో అలాంటి వస్తు నిత్య వస్తువు అని పిలుస్తూ ఉంటాం అలా భావన చేస్తూ ఉంటాం కొన్ని వస్తువులు కొంతకాలం పోయాక నశించిపోతాయని మనకు బాగా స్పష్టంగా తెలుసు అయినా కూడా అవి ఉన్నంతకాలం వాటి మీద ప్రేమతో వ్యవహరిస్తూ ఉంటాం అవి కావాలని ఆరాటపడుతూ ఉంటాం వాటిని అనుభవిస్తూ ఉంటాం ఉదాహరణకు ఏంటంటే తల్లో పెట్టుకునే పువ్వు ఉంది అనుకోండి అది సాయంకాలానికల్లా వాడిపోతుందని మనకు బాగా స్పష్టంగా తెలుసు అయినా కూడా దాన్ని చూసి ఎప్పటికప్పుడు మోహపడుతూనే ఉంటాం ఒక వస్తువు కొంతకాలం ఉండి తర్వాత నశించిపోతే అది ఉన్నంతకాలము దాని ఉనికి నిజమైన ఉనికి కదా అని మనం భావిస్తూ ఉంటాం అందుకనే పూల కోసం మనం ఆరాటపడుతూ ఉంటాం కనిపించిన సమయంలో దాని ఉనికి మనకు తెలుస్తోంది కనుక కనిపించిన సమయంలో దాని ఉనికి సత్యమే కదా అని మన వాదం మంచిదే ఇలా వాదించేటువంటి మనమే కలలో కనిపించినటువంటి నిధిని సత్యమైన నిధి అని భావించడం లేదు అంగీకరించడం లేదు అది కనిపించింది కనిపించిన సమయంలో కూడా అది సత్యమైనది కాదు అంటున్నాం దాని సత్యమైనది కాదు అంటున్నాం అదేమిటయ్యా కనిపించింది కదా అయ్యా ఇప్పుడు వచ్చిన తర్వాత సత్యం కాకపోతే కాకపోవచ్చు అయ్యా కలలో నీకు కనిపిస్తున్న సమయంలో సత్యమైన ఏమోనయ్యా అంటే అదని ఒప్పుకోట్లం కనిపించే సమయంలో కూడా ఆ నిధి అసత్యమైన నిధే అది నిజమైన నిధి కాదు అని మనం ఖచ్చితంగా ఖండితంగా చెప్పేస్తున్నాం అంటే మనం ఒక చోట ఒక రకంగా వాదిస్తున్నాం పువ్వు దగ్గర స్వప్నం దగ్గర మరో రకంగా వాదిస్తున్నాం అంటే డబల్ స్టాండర్డ్స్గా మనం వ్యవహరిస్తున్నాం అనమాట మరి తప్పు కదా మరి ఒక వస్తువు కనిపించినంత కాలం అది నిజంగా ఉన్నట్టే అని మనం అంగీకరించినట్లయితే కల్లో కనిపించిన నిధి కూడా ఆ సమయంలో సత్యమైన అంగీకరించండి లేదంటే ఏది ఈ ప్రపంచంలో కనిపించే పూలు మొదలైనవి సత్యములు కాదు అవి కూడా అసత్యములైన అంగీకరించండి మరి స్వప్నంలో నిధి కనుక సత్యమైన కనుక మీరు వాదం కోసం కానీ దేనికోసం కాని అనదలుచుకున్నట్లయితే అన్నట్లయితే ఆ స్వప్నంలో కనిపించిన ఎక్కడి నుంచి వచ్చిందో ఆ స్వప్నం అయిపోగానే ఆ నిధి ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయిందో అది ఎక్కడి నుంచి వచ్చిందో దేనిలో లయించిందో ఆ రెండు స్థానాలు నిర్ణయించి చెప్పండి ఇలా అనేక రకాల ప్రశ్నలు మనకు వచ్చి పడతాయి సమాధానం కుదరదు కనుక ఆలోచించి చెప్పేవాడు ఆలోచించకుండా చెప్పేవాడు అందరూ కూడా స్వప్నంలో కనిపించిన నిధి ఆ కనిపించే సమయంలో కూడా సత్యం కాదు అసత్యమే అని చెప్పేస్తున్నారు కనిపించినంత మాత్రాన సత్యం కానక్కర్లేదని అంగీకరించినట్లయితే కొంతకాలం కనిపించి తర్వాత కనిపించకుండా పోయేటువంటి ఏ వస్తువైనా సరే అసత్యమే అది లేనిదే కనిపిస్తూ ఉన్న సమయంలో కూడా అది లేనిదే అని అంగీకరించి తీరాలి తప్పదు ఎందుకని ఆధ్యాత్మిక సాధకుడైన వాడు యుక్తియుక్తంగా ఆలోచించాలి యుక్తియుక్తంగా వ్యవహరించాలి అని ఇందాక మనకి వశిష్ట మహర్షి బోధ చేశారు యుక్తి మనకి ఏది నిరూపించిందో దేని వల్ల మనం కన్విన్స్ అయ్యామో దానికి కట్టుబడి ఉండాలి అందుచేత స్వప్నంలో పదార్థాలు అసత్యాలను అంగీకరించాం గనక కొంతకాలం ఉండి కొంతకాలం పోయేటువంటి ప్రతి కూడా అసత్యమే అని అంగీకరించాలి అందుకనే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఈ మూడు కాలాలలో కూడా అవిచ్ఛిన్నంగా నిలబడి ఏ వస్తువు అయితే ఉంటుందో అలాంటి వస్తువు మాత్రమే నిజంగా అస్తిత్వం ఉన్న వస్తువు అదే నిత్యమైన వస్తువు మిగిలిన వస్తువులన్నీ కూడా అసత్య వస్తువులు అనిత్య వస్తువులు అని వేదాంత శాస్త్రం మనకి నిర్వచనం చేస్తోంది అని వశిష్ట మహర్షి నిత్యానిత్య వస్తు వివేకాన్ని గురించి ఇంకా తన యొక్క వివరణను కొనసాగిస్తూ ఉన్నాడు ఏదైతే త్రికాలాబాధ్యంగా ఉంటుందో అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడిట్లోనూ కూడా ఏదైతే ఏ మార్పులు లేకుండా నశించిపోకుండా ఉంటుందో అలాంటి వస్తువు మాత్రమే నిత్యమైన వస్తువని ఏ ఒక్క కాలంలో అయినా సరే దానికి నాశం ఉన్నట్లయితే వేదాంత శాస్త్రాల నిర్వచనం ప్రకారంగా ఏ ఒక్క క్షణంలో అయినా సరే ఒక వస్తువు లేనిదైతే అది ఎల్లప్పుడూ కూడా పూర్తిగా లేనిదే అవుతుంది పూర్తిగా అసద్వస్తుంది ఈ చర్చ ప్రకారంగా ఆలోచించినట్లయితే పరబ్రహ్మ పదార్థం ఒక్కటి మాత్రమే నిత్యమైనటువంటి వస్తువు తప్పితే ఈ మిగిలిన కనిపించేటువంటి వస్తువుల్లో కానీ ఊహించేటువంటి వస్తువుల్లో కానీ ఏ వస్తువు కూడా సత్య వస్తువు గాని నిత్య వస్తువు గాని కావటానికి వీల్లేదు ఇది వేదాలు శాస్త్రాలు పురాణాలు స్మృతులు మొదలైన కూడా ఈ విషయంలో ఏకకంఠంగా నిర్ణయం చేసి మనకి చెబుతూ ఉన్నాయి ఈ జ్ఞానం మనస్సుకు పట్టడమే అనిత్య వస్తు వివేకం అని పేరు ఇది సాధన చతుష్టయంలో మొదటి మెట్టు ఇక రెండవ మెట్టు పేరు ఇహాముత్ర ఫల భోగ విరాగం ఇది పేరు చాలా పెద్దది దీంట్లో ఇహ అంటే ఈ లోకం అముత్ర అంటే పరలోకం ఈ లోక ఫలంగాని ఇహ ఇహ ఫలం అంటే ఈ లోక ఫలం అముత్ర ఫలం అంటే పరలోక ఫలం ఈ రెండింటి మీద కూడా ఏ రకమైనటువంటి ఆశ లేకుండా పూర్తిగా వైరాగ్యంగా ఉండడమే ఇహాముత్ర ఫలభోగ విరాగం పేరు పెద్దదే సారాంశం ఏమిటి వైరాగ్యం అని అర్థం ఈలోక సుఖాల పట్ల పరలోక సుఖాల పట్ల కూడా వైరాగ్యం అది ఇహాముత్ర ఫలభోగ విరాగం అంటే వైరాగ్యం అంటే ఏమిటి కోరిక లేకపోవడం పేరు వైరాగ్యం కోరిక ఎందుకు కలుగుతుంది ఏదైనా వస్తువును చూసినప్పుడు కానీ దాని గుర్చి విన్నప్పుడు కాని ఇది సత్యమైనది దీనివల్ల నాకు లాభం కలుగుతుంది దీనివల్ల నాకు సుఖం కలుగుతుంది అనే విశ్వాసం ఏర్పడినట్లయితే దాని మీద మనకి ప్రేమ కలుగుతుంది ఎలాగంటే సముద్ర తీరాన వెండి ముద్ద కనిపించింది పూర్వమై చెప్పుకున్న ఈ ఉదాహరణ ఎగిరి కంటేసి దూకపోయాడు పక్క ఉన్నటువంటి పెద్దవాడు నాన్నగారు ఏమన్నా అబ్బాయి కొర ఆవురాబాయ్ అది వెండి కాదు అది పరిగెత్తుతున్నావు అది వెండి అనుకుంటున్నావు కాదు అది కేవలం ముచ్చపు చెప్ప అని చెప్పాడు కుర్రాడికి నవబుద్ధి కాల బాగా పరిశీలించి చూశాడు పరిశీలించి చూడగా అలా వెండి ముతులాగా అన్ని చోట్ల కూడా ముచ్చపి చెప్పే ఉంది తప్పితే ఎక్కడా వెండి లేదనే విషయం అర్థమైంది అప్పుడు ఆ వెండి మీద వీడికి కోరిక ఉంటుందయ్యా ఎందుకని ఇప్పుడు ఉండట్లా ఎందుకు ఉండలేదంటే కనిపించట్లేదా అంటే కనిపిస్తోంది కంటికి వెళ్ళాగానే కనిపిస్తోంది కనిపించినా కూడా అది అసత్యమైందనే విషయం వీడికి అర్థమైంది కనుక ఇక వాడికి దాని మీద ఏమాత్రమో కోరిక ఉండదు ఇదే వైరాగ్యం అంటే వైరాగ్యం అంటే ఏమిటి కనిపిస్తూ ఉన్నా సరే ఇది సత్యం కాదు అనే జ్ఞానం కలగటమే దానివల్ల కోరిక లేకపోవటమే అదే వైరాగ్యం ఈ విషయం పూర్వం ఒక సందర్భంలో వశిష్ట చెప్పాడు మరో అంశం కూడా ఉంది ఓ మనిషి కుర్రాడు చిన్న కుర్రాడు పాపం పసివాడు ఆడుకుంటున్నవాడు మన దగ్గరికి వచ్చే మామిడి పండు ఇద్దామని వచ్చాడు సరే పిల్లాడు ఇస్తున్నాడు తక్కువ పండుగ కూడా మనం పుచ్చుకోవాలనుకుంటున్నాం ఇంతలోగా పక్క నుంచి ఎవడో వచ్చి చెవిలో ఊదేవాడు నింపదే పోను అది శత్రువులు ఎవరో ఇచ్చి వాడికి ఆ కుర్రాడికి ఇచ్చి పంపించారు రాబాయ్ వాడికి ఎందుకు ఎవరికి ఇచ్చినామంటే ఇచ్చేస్తున్నాడు దాంట్లో టైం బాగుంది అని చెప్పేశారు చెప్పేటప్పటికి ఆ మామిడి పండు మనకి ప్రేమవుతున్నాయి అప్పుడు ఈ క్షణం దాకా ఆ మామిడి పండు చాలా ప్రియకరమైన వస్తువుగా మనకు కనిపించింది అది తెచ్చినటువంటి పిల్లవాడు కూడా మనకి చాలా ప్రియకరమైన వాడుగా కనిపించాడు కానీ దానివల్ల ప్రమాదం వస్తుందని తెలిసేటప్పటికీ ఆ ప్రేమ అంతా ఎగిరిపోయింది ఇదే వైరాగ్యం అంటే మనం లోకంలో కనిపించేటువంటి భోగ వస్తువులన్నీ కూడా మనకి సుఖం కలిగిస్తాయన్నటువంటి భావంతో వాటి మీద ప్రేమగా ఉంటాం అవి సుఖం కలిగించకపోగా మనకి ఎప్పుడైతే ప్రమాదం కలిగిస్తాయని తెలిసిందో వాటి మీద పూర్తిగా ఏ రకమైనటువంటి ప్రేమ లేకపోగా అవి దూరంగా పోవాలి దూరంగా పోవాలనుకుంటున్నాం ఎందుకని వాటిల్లో ఉండేటువంటి దోషం స్పష్టంగా తెలిసింది ఏమి దోషం ఇది అసత్యత్వ దోషం అనిత్యత్వ దోషం ఆ దోషాలు తెలిసినప్పటికీ దాని మీద ఉండేటువంటి రాగం అంటే దాని ఉండే ప్రేమ పోతుంది ఇదే వైరాగ్యం ఈ వైరాగ్యానికి కారణం ఏమిటి అంటే ఆ వస్తువుల లాభం రాదని పైగా నష్టమే వస్తుందని తెలియటమే ఈ దృశ్య ప్రపంచంలో కనిపించే వస్తువులు వాటి వల్ల కలిగే సుఖబోధాలు ఇవన్నీ కూడా ఇంద్రాకడి ఉదాహరణలో చెప్పుకున్నటువంటి వెండిలాగానే అసత్యాలని మామిడి పండులాగానే ప్రమాదకరాలని మన కనుక జ్ఞానం కలిగినట్లయితే అప్పుడు మనకి నిజమైనటువంటి వైరాగ్యం కలుగు ఇవే ఫలభోగాలు అంటారు ఈ ఫలభోగాలు రెండు రకాలు ఏమిటి ఇహలోక పరభోగాలు పరలోక ఫలభోగాలు చెప్పాం కదా ఇందాక ఇహ అంటే ఈ లోకం అముత్ర అంటే పరలోకం ఈ లోకంలో వచ్చే ఫలాలు అంటే ఏమిటి ఇక్కడ ఉండేటువంటి ఈ శయ్యాసనాలు మొదలైనటువంటి సుఖాలన్నమాట వీటి భోగాలు మనం చేసేటువంటి కృషి పెట్టి లభిస్తాయి బాగా శ్రమించి పొలం బాగా దున్నితే ఎక్కువ బస్తాల ధాన్యం వస్తుంది ఈ వచ్చిన ఫలం కొన్నాళ్ళు మనం అనుభవిస్తే అది తరిగిపోతుంది మళ్ళీ శ్రమించి మళ్ళీ సంపాదించుకోవాలి పరలోక సుఖాలు కూడా మనం శ్రమించి సంపాదించుకుంటేనే మన పుణ్యాల మీద ఆధారపడి పరలోకాల్లో సుఖాలు ఉంటాయి బాగా శ్రమించి యజ్ఞయాగాది పుణ్యాలు చేస్తే బాగా పెద్ద పెద్ద పుణ్యలోకాలు వస్తాయి ఇంకా బాగా బ్రహ్మాండంగా శ్రమించి పుణ్యాలు చేస్తే యోగములు మరియు సాధన చేసినట్లయితే బ్రహ్మలోకము వైకుంఠలోకము ఇలాంటి ప్రాప్తాలు మనకి వస్తాయి ధాన్యభస్తాలు తరిగిపోయినట్టుగానే మనం శ్రమపడి సాధించినటువంటి ఈ లోకాలు కూడా ఏదో ఒకనాటికి తరిగిపోతూ ఉంటాయి ఈ విషయం పూర్వంగా వశిష్ట మనిషి చెప్పాడు ధాన్యపస్తాల విషయంలో అయితే అవి ఉండగానే ఒక పక్కన కొంచెం అనుభవిస్తూ మరోపక్క కొంచెం పొగు చేసుకునేందుకు మనకి వీలుంది రైతులు అలాగే చేస్తారు కదా ఇంట్లో నిలబెట్టుకుంటూ ఉంటారు మళ్లీ పొలం దున్నుకుంటూ ఉంటారు కానీ పుణ్యలోకాల విషయం మాత్రం ఈ రకమైన సౌకర్యం కూడా మనకి లేదు ఒకసారి పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళిన తర్వాత అక్కడ పుణ్యమంతా అయిపోయి అనుభవించేసి దివాళా తీసేసి భూమిది ఢమన్ రాలి పడేదాకా మళ్ళీ మనం పుణ్యం చేసుకునేసే అవకాశం లేదు స్వర్గలోకంలో మళ్ళీ భూమి మీదకి పుణ్యం అందువల్ల ఈ పరలోక సుఖాలు ఈ పరలోక ఫలాలు అశాశ్వతాలు మాత్రమే కాకుండా మనకు మరింత చిక్కులు తెచ్చి పెట్టేటువంటి స్వభావం వీటికి ఉంది ఈ జ్ఞానం కలిగిన ఇహలోక సుఖాల మీద మాత్రమే కాకుండా పరలోక సుఖాల మీద కూడా విరక్తి వాడికి వద్దన్నా పుట్టుకొస్తుంది ఎందుకు విషయం తెలియాలి ఈ పరలోక సుఖాల ప్రమాదం దాంట్లో ఉన్నటువంటి దివాళా తీస్తాడు అప్పుడు ఆ పుణ్యం వైపంగానే వెడబెట్టి గెంటి ఈ లోకల పుణ్యం చేస్తుందా స్వర్గలోకంలో మాత్రం అవకాశం లేదు అని చేసిన వాడు స్వర్గాది లోకాల కోసం ఏమాత్రం ప్రయత్నం చేయడు నీకు బ్రహ్మ పదవి ఇస్తారయ అంటే కూడా కుక్క చూసినట్టు అసహించు నాతో పోతాడు ఒకసారి ఆచార్య స్వామి వారు శ్లోకంలో చెప్పారు కడుపు బాగా నిండి ఉన్నప్పుడు లడ్డూలు వద్దని పక్కన పారేస్తారు మనం మనం చూస్తూనే ఉంటాం అది వైరాగ్యం కాదు ఎందుకని లడ్డు మీద ప్రేమలేఖ కాదు ప్రస్తం కడుపులో ఖాళీ లేదు గనక వాడు లడ్డూ లోతున్న పక్కన పెడుతున్నాడు అంతేగాని లడ్డు మీద నిజమైనటువంటి ద్వేషం ఉంది అలా కాకుండా ఇందాక చెప్పిన ప్రక్రియ ప్రకారంగా దానిలో దోషాన్ని దర్శనం చేయడం అనేటువంటి విధానం ద్వారా దానివల్ల ప్రమాదం వస్తుంది విషయాన్ని గ్రహించడం విధానం ద్వారా ఎవరికైతే ఇచ్ఛా అంటే దాని మీద ఏమాత్రము ఆసక్తి లేకపోవటం కోరిక లేకపోవటం దానిమీద ఏ రకమైనటువంటి ప్రేమ లేకపోవటం ఇది ఎవరికి కలుగుతుందో అదే నిజమైనటువంటి వైరాగ్యం ఇదే ఇహాముత్ర ఫలభోగ విరాగం ఇహ మూడో మెట్టు శమ ధమాది షట్క సంపత్తి శమ ధమ ఆది షట్క సంపత్తి ఇన్ని పదాలున్నాయి దీంటూ దీంటూ మొదటి పదం శమం రెండవది ధమం మూడవది ఆది ఆది అంటే మొదలైన శమము ధమము మొదలైనటువంటి ఆరున్నయట ఈ ఆరు మనకు వస్తే దాని పేరు శమధమాది షట్క సంపత్తి ఆరు అన్నారు కదా మరి ఆరంటే ఏమిటి చెప్పాలిగా చెప్పారు ఒకటి శమం రెండవది ధమం మూడవది ఉపరతి నాలుగవది తితిక్ష ఐదవది శ్రద్ధ ఆరవది సమాధానం ఈ ఆరు సిద్ధిస్తే షట్క సంపత్తి షట్కం అంటే ఆరు శమాది షట్కం అంటే శమము మొదలైన ఆరు మరి ఇప్పుడు ఈ ఆరు అంశాలను కూడా విడివిడిగా తెలుసుకోవాలి మనం ఎందుకంటే పేర్లు చెప్పగానే సరిపోదు కదా శమం అంటే ఏమిటి మొదటి మనం తెలుసుకోవాలిగా శమం అంటే అంతరింద్రియ నిగ్రహం అంతరింద్రియం అంటే ఏమిటి మనస్సు మనస్సులోకి పూర్వజన్మ వాసనల వల్ల అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి మనస్తత్వ శాస్త్ర ప్రకారంగా ఆలోచించినట్లయితే ఈ మనస్సుకు మంచి చెడ్డలతో పని అన్ని రకాల ఊహలను చేస్తూనే ఉంటుంది వద్దన్నా ఊహలు చేస్తూనే ఉంటుంది ఈ మంచి ఊహ ఇది చెడు ఊహ అనేటువంటి వివేకం దానికి ఉండదు ఊహలు మాత్రం ప్రవాహంగా వస్తూ ఉంటాయి ఈ ఆలోచన ప్రవాహాన్ని మనోబలం చేతనే అరికట్టాలి ఈ అరికట్టడం పేరే శమం పూర్వజన్మ వాసన వల్ల వచ్చే ఆలోచన పరంపరను నిర్లక్ష్యం చేసి తను భావించదలుచుకున్నటువంటి మంచి విషయానికి సంబంధించిన భావన పరంపరనే నిలబట్టుకోవడం అనేది ఏదైతే ఉన్నదో దాన్నే శమము తాత్పర్యం అనమాట మనోబలం తీవ్రంగా ఉన్నవాళ్లు సంకల్ప బలం చేతనే దీన్ని సాధిస్తూ ఉంటారు మనోబలం అంత తీవ్రంగా లేని వాళ్ళు దీన్ని దమం అనేటువంటి ఉపాయం ద్వారా సాధిస్తూ ఉంటారు ఈ దమమే ఈ షట్క సంపత్తిలో రెండవది దమం అంటే ఏమిటి బహిరేంద్రియ నిగ్రహం బహిరేంద్రియాలంటే ఏమిటి అవి పది జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాల ఐదు పూర్వజన్మ వాసన వల్ల మనసులోకి కోరికలు ప్రవేశిస్తే అప్పుడు బాహ్యేంద్రియాలు ఆయా కోరికలు తీర్చుకునే పనులను ప్రారంభిస్తాయి వీటిలో చెడు పనులేవో శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి మంచి పనులేవో కూడా శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి తెలుసుకొని మనసు కోరుతున్నా సరే ఇంద్రియాలు ఆ చెడు పనులు చేయకుండా నిరోధించాలి ఈ నిరోధం కూడా దేని ద్వారా జరగాలి మనోబలం ద్వారా జరగాలి అయితే మనస్సులోని సంకల్పాలను సరాసరి నిగ్రహించే దానికన్నా బయటి ఇంద్రియాలను నిగ్రహించడానికి తక్కువ మనోబలం సరిపోతుంది మనస్సుని మనస్సుతోనే డైరెక్ట్గా కంట్రోల్ చేయాలంటే ఎక్కువ మనోబలం కావాలి మనస్సులోకి సంకల్పం వచ్చేదాకా దాన్నట్ట వదిలిపెట్టి ఆ సంకల్పం క్రియారూపంలాగా రాకుండా ఆపటానికి ఇంద్రియాలను నిగ్రహం చేయాలంటే అది కూడా మనోబలం ద్వారా జరగాలి దీనికి కొంచెం తక్కువ స్థాయి మనోబలం సరిపోతుంది సరియైన శ్రద్ధతో దమాన్ని అంటే బహిరేంద్రియ నిగ్రహాన్ని అభ్యాసం చేసినట్లయితే క్రమంగా మనోబలం పెరిగిపోయి సాక్షాత్గా సూటిగా మనస్సుతో మనస్సునే నిగ్రహించేటువంటి శక్తి వస్తుంది మనస్సుతో మనస్సునే నిగ్రహించడం అంటే శమం అనమాట దమం బాగా పెరిగిపోతే అదే శమంగా మారిపోతుంది శమసిద్ధి వస్తుంది అంటూ ఉంటారు అలా కాకుండా వంచన కోసము డాంబికత్వం కోసము దమాన్ని పైకి నటిస్తే అంటే ఇంద్రియాలు నిగ్రహించున్నట్టుగా బిగదీసు కూర్చున్నట్లయితే అదేం చేస్తాయంటే మనస్సులో సంకల్పాలు మాత్రం పెట్టలేకపోయి శమం పూర్తిగా నాశనం అయిపోయి చివరికి దమం కూడా ధ్వంసం అయిపోతుంది కనుక ధమాన్ని నిజాయితీతో శ్రద్ధతో విశ్వాసంతో సాధన చేయడం చాలా అవసరం అలా సాధన చేసినట్టయితే దమం దృఢపడి అది క్రమంగా శమంగా కూడా మనకు ఉపకరిస్తుంది ఇక ఉపరతి అనేది శమాధి సంపత్తిలో మూడవది ఉపరతి అంటే విరమించుకోవటం అని సామాన్యార్థం లోకంలో శబ్దాలు రూపాలు మొదలైనటువంటి మనల్ని ఆకర్షించేటువంటి వస్తువులు అనేక ఉన్నాయి ఆ కనిపించేటువంటి వస్తువులలో ఏదో గొప్పదనం ఉంది మనకు విశ్వాసం ఆ విశ్వాసం కలగడం వల్ల వాటి ఆకర్షణలో మనం పడుతూ ఉంటాం కనుక వివేక జ్ఞానం వల్ల వాటిలో ఉన్నటువంటి మమకారాన్ని వాటిల్లో గొప్పదనం ఉందనేటువంటి భావాన్ని పోగొట్టుకొని గొప్పదనం లేకపోగా ప్రమాదం ఉందని గ్రహించినట్లయితే మనకి ఈ మూడో మెట్టు అందుతుంది అని వశిష్ట మహర్షి తన యొక్క విచారణని ఇంకా ముందు కొనసాగిస్తున్నాడు ఉపరతి అంటే సామాన్యంగా భాషలో విరమించుకోవడం అని అర్థం లోకంలో శబ్దాలు రూపాలు రసాలు మొదలైనవన్నీ కూడా మన మనస్సును ఆకర్షిస్తూ ఉంటాయి ఆకర్షించి బంధిస్తూ ఉంటాయి కనిపించే వస్తువుల్లో ఏదో ఒక గొప్పదనం ఉందని వాటి మనకేదో సుఖం కలుగుతుందని మనకు విశ్వాసం ఉంటుంది ఆ విశ్వాసం వల్ల వాటి మీద మనకి ఆకర్షణ ఏర్పడుతుంది ఆ ఆకర్షణలో మనం పడతాం గనక మనం అనుకున్నటువంటి గొప్పతనం వాటిలో లేకపో లేకపోగా మనం అనుకున్న సుఖం మనకి రాకపోగా లేనిపోని దుఃఖాలు కూడా మనకు పడుతూ ఉంటాయి కనుక సాధకుడైన వాడు ఏం చేయాలంటే తన వివేక బలం చేత ఏ మన ఏవైతే వస్తువులు ఆకర్షిస్తున్నాయో ఆ వస్తువుల్లో ఆకర్షించేటువంటి గొప్పతనం లేదని లేకపోగా వాటిల్లో అనేక రకమైనటువంటి దోషాలు ఉన్నాయని ఆ దోషాల వల్ల మనకి దుఃఖాలు అంటే పర్యవసానంలో కష్టాలు కలుగుతాయని గ్రహించి వాటి మీద మోహాన్ని పోగొట్టుకోవాలి లోకానుభవం వల్ల శాస్త్రానుభవం వల్ల కూడా చివరిలో వీటన్నింటి వల్ల మనకి దుఃఖమే కలుగుతుందనే విషయం ఖాయమవుతుంది ఈ రకంగా వాటిలో గల దోషాన్ని దర్శించడం అభ్యాసం చేసిన కొద్దీ కూడా వాటిలో గల ఆకర్షణ శక్తి సన్నగిల్లి ఇంద్రియాలు వాటి వైపు పరిగెత్తడం విరమించుకుంటూ ఉంటాయి ఇలా ఇంద్రియాల యొక్క పరుగును వాటింతదిగా విరమించకపోవడం పేరే ఉపరతి వివేకం వల్ల కలిగినటువంటి ఉపరతి ద్వారా దమాన్ని సాధించినప్పుడు అది క్రమంగా శమానికి దారితీస్తుంది అదేమిటండి వివేకం ద్వారా కాకపోతే ఇంద్రియాల పరుగును ఎవరైనా ఆపగలరా అంటారేమో ఒకొక్కప్పుడు వివేకం ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా ఇంద్రియాల పరుగు ఆగుతుంది ఎలాగంటే ఒక్కొక్కప్పుడు భయం వల్ల ఆగుతుంది లేదా ఒకప్పుడు మరొక పెద్ద ఆశ కోసం మనం గట్టిగా కృషి చేస్తున్నప్పుడు ఇంద్రియాల పరుగు ఆగుతూ ఉంటుంది ఎలాగంటే ఒకడికి భయం ఇతరులు బాగా తంతారేమో భయం పట్టుబడితే బాగా వాళ్ళు విరగొడతారనే భయం ఆ భయం చేత వాడికి ఇంద్రియముల యొక్క పరుగు తగ్గుతుంది అలాగే మోక్షం అనేటువంటి ఏదో పెద్ద పదం ఉంది పదవి ఉంది ఆ పదవి లభిస్తుంది అనేటువంటి ఆశతో లేకపోతే బ్రహ్మగారు ప్రత్యక్షం అవుతారు ఆశతో అది పెద్ద ఆశ ఆ పెద్ద ఆశ కోసం ఈ చిన్న ఆశ ఇంద్రియాల పరుగుల్ని ఆపుకుంటూ ఉంటాడు కనుక ఆ విధంగా భయం వల్ల కానీ విశేషమైన ఆశ వల్ల కానీ తన యొక్క ఇంద్రియాల నిగ్రహాన్ని కనుక ఎవరైనా సాధించినట్లయితే దాని ద్వారా అది కూడా ఒక రకమైన ఉపరితే కానీ ఆ రకమైనటువంటి ఉపరతి ద్వారా అది దమానికి మనం చేరుకోలేం ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే పూర్వకాలంలో మనకి రాక్షసులు అంతా ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద తపస్సులు చేశారు అప్పుడు వాళ్ళ యొక్క ఇంద్రియాల పరుగంతా వాళ్ళు ఆపుకున్నారు అంటే ఏం జరిగిందనమాట ఆ కాలంలో వాళ్ళు ఉపరతిని సాధించారు కానీ ఆ ఉపరితి వివేకపూర్వకంగా వాళ్ళు సాధించలేదు అందుచేత వివేకపూర్వకంగా రాకపోవడం చేత వాళ్ళ యొక్క తపస్సు వాళ్ళ యొక్క ఉపరతి మొత్తం అంతా కూడా దమంలోకి పర్యవేక్షించకపోవడం చేత తపస్సు అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా ఘోరకృత్యాలు చేశారు కనుక వివేకం ద్వారా ఉపరతిని దాని ద్వారా దమాన్ని సాధించినప్పుడే మనకి సత్ఫలితం లభిస్తుంది అందుచేత ఈ ఉపరతి ఈ మూడో అంశాన్ని మనం వివేకం ద్వారా సాధించాలని మనకు పెద్దలు ప్రత్యేకంగా చెబుతున్నారు ఇక శమాధి షట్క సంపత్తిలో తితీక్ష అనేది నాలుగవది త్రిదీక్ష అంటే సహనము అర్థం దేనికి సహనం సుఖాలు దుఃఖాలు శీతోష్ణ వైషమ్యాలు ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా మనకు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు సామాన్య మానవుడు ఏం చేస్తూ ఉంటారంటే వాటిని పోగొట్టుకునేందుకోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ పోగొట్టుకునేందుకోసం చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రతిక్రియ అని ఉంటారు అలా ప్రతిక్రియ చేయాలనేటువంటి ప్రయత్నం లేకుండా ఎవడైతే ఉంటాడో వాడికి తితీక్ష ఈ ప్రతిక్రియ చేయాలనేటువంటి కోరికతోనే మానవులు నానా పాపాలు చేస్తూ ఉంటారు ఎన్ని తప్పులు చేసినా కూడా పూర్వకర్మ ఫలం వల్ల ఆయా దుఃఖాలు ఆయా కష్టాలు వాడి నెత్తిన వచ్చి పడుతూనే ఉంటాయి అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈనాటి దుఃఖానికి మనం వెనక చేసిన తప్పులే కారణమని వివేకం మనకు నిజంగా కలిగినట్లయితే అన్యాయమైనటువంటి మార్గాల ద్వారా మన యొక్క దుఃఖాలను మన యొక్క కష్టాలను పోగొట్టుకోవాలని మనం ప్రయత్నం చేయం ఇది ఒక ఇంకో అడుగు ముందయ్యింది ఏమిటి ఈ మనం ఏదో పూర్వం తప్పు చేశాము ఆ తప్పుకు ఫలితంగా ఇవాళ దుఃఖం వస్తుంది అనేటువంటిది మొదటడుగు ఇంతకంటే పై అడుగు ఏమిటంటే ఈ దృశ్య ప్రపంచం అసత్యం ఇది అనిత్యం ఇది కల్పిత ప్రపంచం అనేటువంటి జ్ఞానం మనకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఈ లోకంలో కనిపించేటువంటి సుఖాలు ఎలాగైతే అల్పములో ఎలాగైతే నిస్సారములో అలాగే ఈ ప్రపంచంలోని దుఃఖాలు కూడా నిస్సారములు కల్పితములు అని మనం గ్రహిస్తాం అలా గ్రహించిన వాడు ఇంద్రియ సుఖాలు సంపాదించాలనే ప్రయత్నం మానేసినట్లే ఇంద్రియాల వల్ల కలిగేటువంటి దుఃఖాలు పోగొట్టుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా వాడు మానేస్తాడు ఎందుకంటే సుఖాలు తినవలొస్తున్నాయి మనకి ఇంద్రియాల వల్ల వస్తున్నాయి అట్లాగే దుఃఖాలు వస్తున్నాయి ఇంద్రియాల వల్ల వస్తున్నాయి ఇంద్రియాల వల్ల కలిగేటువంటి సుఖాలు అర్పం ఇంద్రియాల వల్ల కలిగేటువంటి దుఃఖాలు అర్పం కాకుండా ఉంటాయా ఇంద్రియాల వల్ల కలిగేటువంటి సుఖాలు కల్పితములు మాయికములు నిస్సారములు అయితే ఇంద్రియాల వల్ల కలిగేటువంటి దుఃఖాలు కల్పితములు మాయికములు కాకుండా ఉంటాయా నిస్సారములు కాకుండా ఉంటాయా అంచేది దుఃఖాలు పోగొట్టుకోవాలనే ప్రయత్నం సుతరము లేకుండా పోతుంది ఇలా అది అసలైన తిదీక్ష అవుతుంది తిదీక్ష అనే దానివల్ల ఏం జరుగుతుందంటే అది మెల్లిగా ఉపరతికి ద్వారంగా పనిచేస్తుంది అంటే తిదీక్ష బాగా పెరిగిన కొద్దీ ఉపరతి మనకి సిద్ధిస్తూ ఇది నాలుగవ మెట్టు నాలుగవ మెట్టు అయిన తర్వాత సమాధి షట్క సంపత్తిలో ఐదవ మెట్టు పేరు శ్రద్ధ శ్రద్ధ అంటే విశ్వాసం ఇది ఐదవ మెట్టు ఈ ఐదవ మెట్టు కనుక నాలుగో మెట్లు చెప్పారు ఈ నాలుగు మెట్లు కూడా రావాలంటే ప్రతి అంశంలోనూ మనం చెప్పుకున్నాం అది వివేకం ద్వారా రావాలి వివేకం ద్వారా రావాలి అంటూ చెప్పుకుంటూ వస్తున్నాం ఎందుకని వివేకం ద్వారా అని మనం స్పష్టంగా చెబుతున్నాము అంటే ఆ వివేకం వాక్యాల ద్వారా మనకు కలుగుతుంది ఆ శాస్త్రవాక్యాలను మనకు గురువులు వివరిస్తూ ఉంటారు ఈ గురువుల పట్ల శాస్త్రవాక్యాల పట్ల విశ్వాసం ఉన్నప్పుడే ఆ భావాలు మనకు సరిగ్గా అర్థమవుతాయి అవి సరిగ్గా అర్థమైనప్పుడే వాటిని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తాం మనం ప్రయత్నం చేసినప్పుడే అవి అనుభవంలోకి వస్తాయి కనుక పైన చెప్పినటువంటి నాలుగు మెట్లు కూడా అనుభవంలోకి రావాలంటే దానికి మూలమైనటువంటి విషయం ఏంటంటే శాస్త్రవాక్యాల మీద గురువాక్యాల మీద కూడా విశ్వాసం ఉండాలి అదే మూలమైనది ఆ మూలమైనటువంటి ఆ విశ్వాసం పేరే శ్రద్ధ మనకేమిటంటే అందుకండి మన శాస్త్రవాక్యాలు ఎందుకు మన లోకానుభవంతో మన జీవితానుభవంతోనే మనం తెలుసుకోలేమా అంటే మనకు జీవితంలో విభిన్న అనుభూతులు కలుగుతూ ఉంటాయి ఉదాహరణకు ఏమిటంటే ఈ దేహం నాది అనేది ఒక అనుభవం మనకి నేనే ఈ దేహం అనేది కూడా మన అనుభవమే ఈ రెండు కూడా మనకే ఉన్నాయి మనందరం మనకే కలుగుతూ ఉన్నాయి ఈ రెండు అనుభూతులు మనకే కలుగుతూ ఉంటే దీంట్లో ఒకటి అసత్యమని ఒకటి సత్యమని ఎట్లా అంటే ఇక్కడ విశ్లేషణ చేయాలి ఈ అనుభూతులను విశ్లేషించి సత్యాన్ని అన్వేషించేటప్పుడు ఒక్కొక్కప్పుడు గురువులు శాస్త్రాలు మనకి సహాయం చేస్తూ ఉంటారు వాడు సహాయం చేసేటువంటి సమయంలో వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన అనుభవానికి వాళ్ళు విరుద్ధంగా మాట్లాడుతున్నారేమో అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది కానీ నిజానికి వాళ్ళు చెప్పింది విరుద్ధం కాదు మనం ఏదో కొన్ని పాయింట్స్ మిస్ అయిపోవడం చేత మనం అసలై సత్యాన్ని గ్రహించలేకుండా పరిస్థితిలో వాళ్ళు మనకి వాళ్ళ యొక్క ఉంటారు ఆ విషయాన్ని గ్రహించక వాళ్ళు చెప్పినట్లు విశ్వసించక మనం ఏదో చేస్తుంటాం అలా చేస్తే మనకి రావాల్సినటువంటి గమ్యం రాదు అంతేం చేయాలంటే వారు చెప్పినట్లు మనం విశ్వసించి పరిశీలించినట్లయితే మన అనుభవంలో గల తికమకలన్నీ కూడా తొలగిపోయి వారు చెప్పినటువంటి నిర్ణయానికే మనం వస్తాం అనుభవం ద్వారా అప్పుడేం జరుగుతుంది సత్య జ్ఞానం అనేది మనకి అత్యంత త్వరగా కలుగుతుంది ఇది కలిగేందుకోసం ఏం చేయాలి మనం ముందుగా విశ్లేషణ దశలోనే గురువుల వాక్యాలను శాస్త్రాల వాక్యాలను కనుక తిరస్కరించి పారేసినట్లయితే మన యొక్క తికమక మరింత పెరిగిపోయి మన కన్ఫ్యూజన్ మరింత పెరిగిపోయి మన సమస్యలు మరింత జిట్లం అయిపోతాయి అందుకోసం ఏం చేయాలంటే గురు శాస్త్ర వాక్యములు సత్యములే నాకు కలిగే సందేహాలన్నీ కూడా నేను సరిగ్గా ఆలోచించలేకపోవడం వల్ల నాకు కలుగుతున్నాయి తప్పితే నా సందేహాల్లో పెద్ద సారం ఉండదు వాళ్ళ యొక్క వాక్యాలే ప్రమాణ వాక్యాలు వాళ్ళు ఇప్పటికే చాలా బాగా పరిశీలన చేసి అనుభవం ఉన్నారు అనేటువంటి దృఢ విశ్వాసంతో ఆ దృఢ భావనతో ఉన్నప్పుడే మనకి సత్య జ్ఞానం సిద్ధిస్తుంది అట్లా అలాంటి దృఢ భావన పేరే శ్రద్ధ ఇక ఆరో మెట్టు పేరు సమాధానం సమాధానం అంటే మన తెలుగు భాషలో ప్రశ్న సమాధానం ఉంటారు కానీ ఈ సమాధానం అది కాదు సమాధానం అంటే ఏకాగ్రత లోకంలో కోరిక భయము ఇలాంటి భావాలన్నీ చాలా ఉంటాయి వీటి బలం వల్ల ఒకప్పుడు ఏకాగ్రత కలుగుతూ ఉంటుంది అంటే ఏ వస్తువు మీద మనకి బాగా ఏకాగ్రత ఉంటుందో బాగా కోరిక ఉంటుందో దాని మీద మనకి ఏకాగ్రత ఏర్పడుతూ ఉంటుంది అంటే మనకి బాగా అందరికీ ఒక ఉదాహరణ చెబితే డబ్బు మీద మనందరికీ చాలా కోరిక గనక నటి రోడ్ల నుంచో నోట్ల కట్ట లెక్క పెట్టినా సరే సామాన్యంగా తప్పు రాదు ఎందుకని డబ్బు మీద మనకు చాలా ప్రీతి ఏమీ పొరపాటు రాదు అదే మనకు వచ్చినటువంటి శ్లోకాలన్నీ పారాయణ చేసుకుంటూ వెళ్ళండి అని అనుకోండి రోడ్డు మీద నుంచి పారాయణ చేయమంటే అక్కడ ఉండే గందరగోళానికి అన్ని తప్పులే వచ్చేస్తాయి ఏ శ్లోకాలు సాగనే సాగు ఏమిటి కారణం అంటే మన యొక్క ప్రీతి డబ్బు మీద ఎక్కువ ఉంది ఈ శ్లోకాల మీద తక్కువ ఉంది అంచేదంటే ఆ శ్లోకాలు తప్పులు పడుతున్నాయి ఇవేమన్నా డబ్బులు లెక్క మాత్రం ఎన్ని నోట్లు లెక్క సరే మరి ఏమి తప్పురావు బ్యాంకులో చూస్తుంటే పెద్ద గందరగోళంగా ఉంటుంది క్యాషీర్లు మాత్రం ఏ మాత్రం పొరపాటు లేకుండా లెక్క ఎందుకని వాళ్ళకి అత్యంత ప్రీతి దాని మీద ఉంది కనుక దానివల్ల వాళ్ళు చేస్తు ఉంటారు అంతేకాకుండా ఆ క్యాషీర్కి ఆ డబ్బు తప్పు లెక్క ఆ నష్టం వాడి నిచ్చిన అది వాడు వేయాల్సి వస్తుంది అని ఆ భయం చేత కూడా వాడికి ఏకాగ్రత పెరుగుతుంది మరొక దాని చేతే పిల్లాడికి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి అప్పటిదాకా ఆటల్లో ఇష్టం వచ్చినట్టుగా గతుడు విద్యార్థి కూడా పరీక్షల దగ్గరికి వస్తున్నాయిన సరిపిక అత్యంత ఏకాగ్రతగా పాఠాలు చదివేస్తూ ఉంటాడు ఇప్పటి ఏకాగ్రత ఎందుకు వచ్చింది పరీక్షలు భాగం వచ్చి నెత్తిమీద పడ్డాయి కనుక ఆ భయం వల్ల పరీక్షల భయం వల్ల ఆ ఏకాగ్రత వస్తోంది ఇలా భయం వల్ల కానీ ప్రీతి వల్ల కానీ వచ్చేటువంటి ఏకాగ్రత అది సమాధానం కిందికి రాదు అయితే ఏది సమాధానం అంటే నా యొక్క మూలస్వరూపం ఏది ఈ జగత్తు యొక్క మూలస్వరూపం ఏది అనేటువంటి జిజ్ఞాస ఆ జిజ్ఞాస వల్ల లౌకిక విషయాల మీద అశ్రద్ధ ఏర్పడాలి వాటి మీద ఏ రకమైనటువంటి శ్రద్ధ ఉండకూడదు వాటి మీద ఆసక్తి గాని పట్టుదల కానీ ఉండకూడదు దానికి భిన్నంగా తత్వ వస్తువుపై ప్రీతిపూర్వకమైనటువంటి ఏకాగ్రత ఏర్పడాలి దీనివల్ల విచారణ వల్ల వివేకం వల్ల అలాగనక ఏర్పడినట్లయితే వివేకం వల్ల తత్వ విషయం మీద ఏ రకమైనటువంటి ప్రీతిపూర్వకమైనటువంటి ఆసక్తి ఏదైతే ఏర్పడుతుందో దాని పేరే ఏకాగ్రత ఏర్పడుతుందో అటువంటి ఏకాగ్రత పేరు సమాధానం ఈ సమాధానం సామాన్యంగా జన్మ సంస్కారం వల్ల తనంతా తానుగానే మొలకెత్తుతూ ఉంటుంది దీనివల్ల వివేకం పెరుగుతుంది వివేకం పెరిగిన కొద్దీ కూడా జరుగుతుంది సమాధానం మరింత పెరుగుతూ ఉంటుంది ఈ రెంటి వల్ల కూడా శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది శ్రద్ధ సమాధానాలు ఏం చేస్తుంటాయి తిదీక్ష దాని పెంచుతూ ఉంటాయి త్రిదిక్ష పేరు ఉపరతిని పెంచుతూ ఉంటుంది ఉపరతి దమాన్ని పెంచుతుంది దమం శమాన్ని పెంచుతుంది కనక ఈ విధంగా ఈ ఆరు అంశాలు కూడా ఒకదానికొకటి ఒకదానికొకటి సహకారులుగా ఉండి ఒకదాన్ని ఒకటి వృద్ధిపొందిస్తూ ఉంటాయి ఈ అంశాలు ఈ ఆరు కూడా కలిపి ఏం చేస్తాయంటే క్షమధమాది షట్క సంపత్తి అని మనం పేరు పెట్టుకున్నాం ఇది సాధన చతుష్టయంలో ఇది మూడవ బెట్టు ఇక నాలుగవ మెట్టు దాని పేరు ముముక్షుత్వం ముముక్షత్వం అంటే మోక్షం మీద కాంక్ష మోక్షం కావాలి అని ఏ కోరిక అయితే ఉంటుందో దాని పేరు ముముక్ష అనేది వ్యాకరణ శాస్త్రం ప్రకారంగా సూత్రాల ప్రకారంగా వచ్చే అర్థం వేదాంత శాస్త్రంలో ఏం చేశారంటే దీన్ని పారిభాషిక పదంగా మార్చారు పారిభాషిక పదం అంటే అర్థం ఏంటి లోకంలో వ్యాకరణ సిద్ధమైనటువంటి అర్థానికి కొంచెం భిన్నంగా ఒక ప్రత్యేక అర్థాన్ని దానికి ఆపాదిస్తారు దాన్ని పారిభాషిక పదము అని పిలుస్తారు ఈ మోక్ష ముముక్షుత్వము ముముక్షా అనే దాన్ని కూడా పారిభాషిక పదంగా దీన్ని మార్చారు దానికి విశేషమైనటువంటి అర్థాన్ని ప్రతిపాదన చేశారు ఏమిటా విశేషమంటే మోక్షం కావాలనేటువంటి తీవ్ర కాంక్ష ఏదైతే ఉందో దాని పేరే ముముక్షుత్వము అని చెప్పారు పారిభాషిక పదం అంటే ఉన్నటువంటి అర్థానికి ఇంకో విశేషమైనటువంటి అర్థాన్ని కల్పన చేసేట్టుగా వాళ్ళ శాస్త్రం కోసం ఒక పాఠం తయారు చేసుకుంటే దానిని పారిభాషిక పదం అంటూ ఉంటారు అంటే టెక్నికల్ నేమ్ అనమాట టెక్నికల్గా వీళ్ళకి ఇక్కడ అధికంగా కల్పించిన అర్థం ఏంటంటే మోక్షం మాత్రమే కావాలనేటువంటి తీవ్ర దాని పేరు ముమో లేకపోతే ముక్షుత్వము అని వాళ్ళు వేదాంత శాస్త్రంలో దాన్ని పారిభాషిక పదంగా చేశారు తీవ్రమైనటువంటి కాంక్ష అంటే ఏమిటి అంటే ఒక ఉదాహరణ చెప్పుకుందాం అర్ధరాత్రి నిద్రపోతున్నారు పాకలో అది తాటాకుల అర్ధరాత్రి ఇల్లు అంటుకుంది వేసవికాలంలో ఆ వేడికి ఇంట్లో అందరికీ ఒకసారి మెడుగు వచ్చేసింది ఆ ఇంట్లో యజమాని ఏం చేస్తాడు డబ్బు పెళ్ళాం పిల్లలు వీళ్ళందరినీ తీసుకుని దాంట్లో నుంచి ప్రయత్నం చేస్తాడు కొంత ప్రయత్నం చేసేపడికి అది ఈ డబ్బు పెట్టి తీసుకెళ్ళడం సాధ్యం కాదని తెలుస్తుంది ఆ తెలిసేప్పుడు ఏం చేస్తాడంటే ఆ డబ్బులు అవి వదిలిపేరేసి పెళ్ళాం పిల్లల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు ఒకప్పుడు మరీ ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు పెళ్ళాం పిల్లల్ని కూడా తీసుకెళ్ళడం సాధ్యం కాదని తెలుస్తుంది అప్పుడేం చేస్తాడు వాళ్ళని కూడా వెలువారేసి తను బయటపెడితే బాగుండు అని చెప్పేసి ఒకటే ఆరాటపడిపోతాడు అంటేనమాట ప్రమాదం తీవ్రమని తెలిసినప్పుడు తను బయట పెడితే చాలని ఆరాడపడటం అనేది మానవ స్వభావంలో ఉంది ఆ సమయంలో ఎవరైనా సరే ఏదో సంపాదించుకుందాం కొంత నిలబెట్టుకుందాం ఎవరినోడు దక్కించుకుందాం అని మొదట్లో ఉంటుంది ప్రమాదం తీవ్ర స్థాయిలోకి వచ్చేవాడికి అవన్నీ పోతాయి ఈ మంటల్లోంచి తను బయటపడితే చాలరా బాబు అని అదొక్కడే ఆలోచన రెండో ఆలోచన రమ్మన్న దీని పేరే తీవ్రేచ్చ లేదా తీవ్ర కాంక్ష తీవ్రమైన కోరిక ఇదే రీతిగా ఈ సంసార తాపాలు పెచ్చి పెరిగిపోయినప్పుడు కోరికలన్నీ కూడా వదిలేసి పరమాత్మ తాదాత్మ్యాన్ని పొందాలనేటువంటి తీవ్రమైనటువంటి ఆరాట ఏదైతే ఉందో దాని ముముక్షుత్వం లేక ముముక్ష ముక్షుత్వం అది కలగాలంటే ఏం చేయాలి మరి ముక్షత్వం కలగాలంటే ఇతర విషయాల మీద మనకు ఉన్నటువంటి కోరికలన్నీ పోవాలని పూర్వమే చెప్పుకున్నాం అయితే ఈ ఇతర కోరికలను ఏమంటారంటే సంస్కృత భాషలో ఏషణలు అంటారు ప్రపంచంలో ఉండేటువంటి కోరికలన్నింటినీ కూడా మన పెద్దలు విశ్లేషణ చేసి వాటిని మూడు రకాల గుంపులుగా విభాగం చేశారు వాటిని ఏషణాత్రయములు అంటారు ఏషణ అంటే కోరిక త్రయం అంటే మూడు ఏషణాత్రయం అంటే మూడు రకాల కోరికలు ఒకటి దారైషణ రెండు పుత్రీషణ మూడు ధనఈణ తినే ఏషణ అంటూ దారేషణ పుత్రేషణ అంటూ ఉంటారు కానీ శాస్త్రం ప్రకారంగా దారేషణ పుత్రైషణ ధనైషణ వీటిని ఏషణాత్ర ఏమంటారని చెప్పేసి అప్పుడే దారేషణ అంటే ఏమిటంటే మామూలుగా భార్య కోరిక అని అర్థం అయితే ఈ శాస్త్రపరంగా ఈ పారిభాషికరంగా తీసుకున్నప్పుడు ఇది ఇంద్రియాల కోరికలకు అన్నిటికీ కూడా ఒకటే సంకేతం అంటే ఇంద్రియార్థములు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కలిపి దారేషణ ఇక పుత్రేషణ అంటే పిల్లలపై కోరిక ఇదే పారిభాషిక పదంగా తీసుకున్నప్పుడు సమస్తమైనటువంటి బంధు మీద మనకి ఏ ప్రీతి అయితే ఉందో ఆ మొత్తానికి కలిపి ఈ పుత్రేషణ అనేది పారిభాషిక పదం ఇక ధనైషణ అంటే డబ్బు మీద కోరిక దీన్ని పారిభాషిక పదంగా తీసుకున్నప్పుడు అన్ని విధాల ఐశ్వర్యాలు అధికారాలు కీర్తులు ఇటువంటి వాటన్నిటిపై కోరిక కూడా మొత్తం అంతా కలిపితే అది ధనైషణ ఇవి మొత్తం వేషణాత్రయం మూడు ఈ మూడింటినీ కూడా పరిచయించేసి హే భగవాన్ నాకు ఈ సంసార బంధం నుంచి విడుదల ఎప్పుడు లభిస్తుందయ్యా ఎలా లభిస్తుందయ్యా అని ఒకటే తపన ఏర్పడాలి ఈ విడుదల పేరే ముక్తి విడుదలన్నా ముక్తి అన్నా భాష భేదం తప్పితే పదం ఒకటే విడుదల అంటే ముక్తి ఈ సంసార బంధాల నుంచి నాకు ఎప్పుడు ముక్తి లభిస్తుంది నేనెప్పుడు బయటపడతాను అని ఒకటే తపన బయలుదేరి ఆ భగవాన్ భగవాన్ని గోల పెట్టే పరిస్థితి అంతర్గతంగా బయటికి ఈ ఆరాటం ఏదైతే ఉందో ఇటువంటి ఆరాటం పేరు ముముక్షుత్వం ఇది ఎవరికైతే ఉందో వాళ్లకి మాత్రమే ఆత్మవిద్యలో ప్రవేశించేందుకు అర్హత ఉంటుంది అని మన పెద్దలు నిర్ణయం సాధన చేతు సంపత్తిలో నాలుగవది ముముక్షుత్వం ఈ నాలుగిట్లో కూడా అత్యంత ప్రధానమైనది ఈ చివరిదైనటువంటి ముముక్షుత్వం దీని వెనకాల మూడవ మెట్టు ఉంది అదేమిటి శమధమాది షట్క సంపత్తి ఆ శమతమాది షట్క సంపత్తి కనుక బాగా ప్రబలమై ముదిరిపోతే అప్పుడు మూషత్వం పరిపాక దశకి చేరుకుంటుంది అంచేత దానికి దీనికి ఆ రకమైన సంబంధం ఉంది ఇప్పుడు ఏం చెప్పామంటే నాలుగు రకాల మరి సాధన చతుష్టయ సంపత్తిని మనం వివరించుకున్నాం ఆత్మవిద్యలో అడుగు పెట్టడానికి గల యోగ్యతలు కలిగించేటువంటి నాలుగు మెట్లు ఇవి అని చెప్పుకున్నాం మనం అయితే ఈ నాలుగు మెట్లకు ఏదైనా సంబంధం ఉందా పరస్పర సంబంధం ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో మెట్లు అంటున్నారు కదా ఒక మెట్టు ఇంకో మెట్టును అందించాలి కదా అటువంటి పరంపర ఆ సంబంధం ఏదైనా దీనికి ఉందా అంటే ఆ సంబంధం ఉందని అక్కడక్కడా ప్రస్తావనగా మనం చెప్పుకున్నాం అయితే మొత్తం నాలుగు కలిపి ఏమి సంబంధం మరొకసారి గనక చూసుకుంటే మరింత విస్పష్టత మనకు ఏర్పడుతుంది కనుక ఇంకోసారి చెప్పుకుందాం ఏమిటంటే మొదటి మెట్టు పేరు నిత్యానిత్య వస్తు వివేకం ఇది పాండిత్యం గల వారికి గ్రంథ పరిచయాల వల్ల ఎంతో కొంత తేలిగా లభిస్తూ ఉంటుంది గ్రంథ వల్ల వివేకం లభిస్తుంది తప్పితే వైరాగ్యం మాత్రం అందదు అందుచేత వారిలో చాలా మందికి లభించవలసిన వైరాగ్యం మాత్రం లభించకుండా పోతుంది కనుకనే కేవలం నిత్యానిత్య వస్తువు వివేకం చాలదని దీనికి తోడుగా రెండో మెట్టు అయినటువంటి ఇహామూత్ర విరాగం ఉండి తీరాలని దాన్ని రెండో మెట్టుగా మన పెద్దలు ఏర్పాటు చేశారు సరే రెండో మెట్టుకు వచ్చాం కొంత తపస్సాధన చేసినట్లయితే ఆ పై రెండు ముట్లు కూడా మనకి కొంత స్వాధీనంలోకి వస్తాయి కానీ ఏదో సందర్భంలో అటువంటి వాళ్ళకు కూడా కోపతాపాలు ఏం చేస్తుంటే కొమ్ము విడిచేస్తుంటాయి అంటే కొమ్ము విసట్టం అంటే ఏమిటి వాళ్ళు అనుకోకుండా కోపతాపాలకి లోబడిపోతూ ఉంటారు మనం పురాణాల్లో చూస్తుంటే మహర్షుల కథల్లో పెద్ద పెద్ద మహర్షులే కోపాలకి తాపాలకి లొంగిపోయినట్టుగా ఘట్టాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ దశ కూడా దాటిపోవాలి అందుకనే శమధమాది షట్క సంపత్తి అయినటువంటి మూడో మెట్టును మన వాళ్ళు పెద్ద పెద్దలో ఏర్పాటు చేశారు అంటే ఏంటన్నమాట పై రెండు ఉన్నాక అక్కడి నుంచి మూడో మెట్ అయినటువంటి శమధమాది షట్క సంపత్తిలోకి రావాలి ఈ మూడు మెట్లు వచ్చేసిన అంటే ఇంచుమించుగా శాతం యోగ్యత వచ్చేసినట్టే వేదాంత విద్యా ప్రవేశానికి అయితే ఒక్కటే లోపం ఇక్కడికి ఏం జరుగుతుందంటే వాళ్ళకి మంచి భక్తి పరిపాకం ఏర్పడుతుంది భక్తి చాలా గొప్ప విషయం భక్తి లేదే మనకి జ్ఞానం వంటపట్టడం అనేది సాధ్యమయ్యే విషయమే కాదు కానీ భక్తిలో స జ్ఞానపూర్వకమైన భక్తి కాకపోయినట్లయితే ఒక చిక్కిం వస్తుందంటే ఆ భక్తి మోజులో పడ్డవాడు భగవంతుడికి కూడా పరిమితులు కల్పించేస్తూ ఉంటాడు మా భగవంతుడు వైకుంఠంలోనే ఉంటాడని మా భగవంతుడు కైలాసంలోనే ఉంటాడని అని ఇట్లా తెలియకుండానే వాడు భగవంతుడికి పరిమితత్వాన్ని కల్పిస్తూ ఉంటాడు అటువంటి పరిమితత్వం పోవాలంటే వాడికి తీవ్రమైనటువంటి ముముక్షత్వం ఏర్పడాలి అది నాలుగో మెట్టు కనుక మొదటి మూడు మెట్లు కూడా చాలా గొప్పవైనప్పటికీ వాటి వల్ల చాలా గొప్ప సిద్ది లభిస్తున్నప్పటికీ కూడా నాలుగవ మెట్ అయినటువంటి కూడా ఉండి తీరాల్సిందే అని ఏర్పాటు చేశారు ఈ విషయాన్ని వశిష్ఠ మహర్షి సంగ్రహంగా శ్రీరామచంద్రమూర్తికి ఉపదేశం చేశాడు మనం కొంచెం విస్తారంగా చెప్పుకున్నాం ఇవన్నీ చెప్పాక వశిష్ట మహర్షి ఏమంటున్నాడంటే శ్రీరామ సాధకుడు నిరంతర పురుష ప్రయత్నంతో ఈ సాధన చతుష్టయ సంపాదించి సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించుకుంటూ ఉండాలి ఈ సంపత్తిని గురించి మనం ఇంత బాగా మనం వర్ణించి చెప్పేటప్పటికి కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే గుండె గుహేలు మట్టు ఉంటుంది ఓను పదే కోను ఏదో చాలా కొట్టుకున్నా కూడా సాధ్యం కానన్ని విషయాలు తింటూ చెప్పేశారు ఇంత పని మా వల్ల అవుతుందా అని ముందరే నీరసం వచ్చేస్తుంటే కానీ ఉపాయం తెలిసిన వాడికి ఈ సాధన చతుష్టయ సంపత్తిని సాధించడం ఏమీ కష్టమైన పని కాదు మనం చేయాల్సిన పని అంటే వినాయుక్తి మనిందితాం ఉపాయం పట్టుకోవాలి సులభమైన ఉపాయాన్ని పరిశుద్ధమైన ఉపాదా ఉపాయాన్ని పట్టుకోవాలి పరిశిష్ట మనిషి ఇక్కడ ఉపాయం ఒక ఉదాహరణ కూడా చెబుతున్నాడు పెద్ద రత్నాల పరీక్ష కూడా ఉన్నాడు వాళ్ళ ముందర ఇంత రాళ్ళ గొప్ప పోషేశారు గులక రాళ్ళ గొప్ప దాంట్లో పోషి అక్కడక్కడ దాంట్లో ఒకటి రెండో రత్నాలు కలిపారు కలిపేస్తే దీంట్లో రత్నాలు ఏ బయటతేవయ్యా అంటే వాడేమి దానికోసం కుస్తీ పట్టకలేదట అలా కెలికేస్తాడు ఆ రత్నాన్ని పక్కన పెట్టేస్తాడంతే ఏమిటి జరిగింది వాడికి అంటే ఆ రత్నాన్ని అలాగే ఈ సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటి నాలుగు మెట్లు కూడా నాలుగు రత్నాలు లాంటివి ఈ రత్నాలను పట్టుకునేటువంటి ఉపాయం మనం తెలుసుకోవాలి దాన్ని అలవరుచుకోవాలి దాన్ని స్వాధీనం చేసుకోవాలి ఆ ఉపాయాన్ని పట్టుకున్నట్లయితే రత్న పరీక్షకుడు రత్నాలని గుర్తుపట్టినంత తెలియగా అంత సులభంగా ఏమీ శ్రమ లేకుండా ఈ సాధన చతుష్టయ సంపత్తిని మనం అందుకోవచ్చు అని వశిష్ఠ మహర్షి రాముడి ద్వారా మనకి ఉపదేశం చేస్తున్నాడు అయితే ఆ ఉపాయం ఏమిటండి ఆయనే చెప్పాడు ఏం చెప్పాడంటే ఆ ఉపాయంలో మూడు మెట్లు నైనాడు ఒకటి సదాచారం రెండు సత్సాంగత్యం మూడు సత్శాస్త్రం ఇవి ఏకకాలంలో సాధించాయి ఉదాంతరటి కాలం సదాచారము సత్సాంగత్యము సత్శాస్త్రము సదాచారం అంటే మంచి నడవడిక సత్సాంగత్యం అంటే మంచివారి స్నేహం సత్శాస్త్రం అంటే మంచి గ్రంథాల పఠనం సంగ్రహంగా పేర్లు చెప్పాడు ఆ పేర్లకి ఆయన వివరణ ఇస్తున్నాడు ఏంటంటే ఈ ఉపాయాలని పట్టుకుంటే సులభంగా సాధన చతుష్టయ సంపత్తి మనకి లభిస్తుందయ్యా అయితే ఇక ఈ సాధన ఎంతకాలం చేస్తూ ఉండాలి అనేది కొందరికి భయంగా ఉంటుంది ఈ సత్శాస్త్రం అంటే ఏమిటి సత్సాంగత్యం అంటే ఏమిటి అని నేను మళ్ళీ నీకు మున్ముందు వివరిస్తాను ముందర ఏంటంటే ఈ మాట విను ఏమిటంటే ఇది ఎంతకాలం చేయాలి ఈ రకమైనటువంటి సాధన చతుష్టయ సంపత్తితో సాధన ఎంతకాలం చేయాలి అని కొంతమంది భయంగా ఉంటుంది ఏంటంటే వాళ్ళ భయం ఏంటంటే ఎంతకాలం ఈ సాధన చేస్తూ ఉంటామో అంతకాలం మాత్రమే ఆత్మజ్ఞానం నిలబడుతుందేమో ఈ సాధన అప్పేస్తే ఆ వెంటనే ఆత్మజ్ఞానం కాస్త ఎగిరిపోతుందేమో అని వాళ్ళకి భయంగా ఉంటుంది కాని రామా మేము చెప్పేటువంటి సాధన అటువంటిది కాదు మా సాధన అనంతమైనది కాదు మా సాధన భరితమైనది పరిమితమైనది సాధన పరిమితమైనది ఫలితం మాత్రం అపరిమితమైనది ఒకసారి ఆత్మసాక్షాత్కారం కనుక లభించిందంటే ఇక వాడికి ఏ రకమైన సాధనలు అవసరం ఉండదు ఎందుకని న పునరావర్తతే అని వేదం శాసిస్తోంది వాడికి పునరావృత్తి ఉండదు ఒకసారి ఆత్మజ్ఞానం కలగాలి ఆత్మానుభవం అనేది పరిశుద్ధంగా నిర్దుష్టంగా కలగాలి అంచేత సాధన ఆ తర్వాత దానికి అవసరం ఉండదు పునరావర్తన ఉండదు గనక ఈ పురుష ప్రయత్న సిద్ధాంతం కూడా నేనేదో కొత్తగా చెబుతున్నానేమో అన్ను అనుకోబోహు దీనికోసం నిరంతరం ప్రయత్నం చేయాలి సాధన చేయాలి సాధన చేయాలని నేను వదులుకొడుతున్నాను అనుకోబోకు ఇది నేను కొత్తగా చెప్పే మాట కాదు పూర్వం నుంచి కూడా పెద్దలంతా కూడా ఇదే ప్రతిపాదన చేసి బోధించారు వాడు ఆచరణ పూర్వకంగా ఆచరించారు కూడా ఉదాహరణకి పూర్వం నలుడనే చక్రవర్తి ఉండేవాడు ఆయన్ని కలిపురుషుడు ఆవేశించాడు ఆ కథ నీకు తెలుసు ఎంత పట్టుబట్టి ఆ కలిపరుషుడి నుంచి ఆయన విముక్తి పొందాడో ఆ విషయం ఆ కథ వినే ఉన్నావు పట్టుదలంటే అలా ఉండాలి ఆ రకంగా సాధన చేయాలి అదే పురుష ప్రయత్నం అలాగే మీ వంశంలోనే హరిశ్చంద్ర మహారాజు అనేటువంటి మహారాజు ఉండేవాడు ఆయన సత్యాన్నే గా స్వీకరించాడు అందుచేత ఆయనకి నానా కష్టాలు వచ్చి అయినా కూడా ఎంత పట్టుదలతో ఎంత పురుష ప్రయత్నంతో తన సత్యవ్రతాన్ని నిలబెట్టుకున్నాడో నీకు తెలుసు దానివల్ల ఏం జరిగిందంటే ఆయనకు ఇంద్రుడితో సమానమైన స్థాయి వచ్చింది దేవేంద్రుడితో సమానమైన స్థాయి వచ్చింది కనుక ఎవరైతే పురుష ప్రయత్నంతో తమ పట్టుదలతో తమ సాధన తమ కృషి వదిలిపెట్టకుండా చేస్తారో అలాంటి వాళ్ళకే ఇలాంటి ఫలితాలు లభిస్తాయి ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణని కూడా ఈ సిద్ధాంతాన్ని మనకి నిరూపిస్తూ ఉంటాయి దృష్టాంతాలుగా మనకి పనిచేస్తుంటాయి కనుక రామ తత్వ విద్యను ఏమంటే కేవలం మొండితనం పనికిరాదు ఉపాయం ఉండాలి ఆ ఉపాయపూర్వకంగా సులువుగా నేర్పుగా మనం చేసేటువంటి సాధన చేయాలి ఆ ఉపాయం ఏమిటి అంటే నీకు ఇప్పటికే చెప్పేశాను సదాచారం సత్సాంగత్యం సత్శాస్త్రం ఈ మూడే ఉపాయం అయితే ఈ మూడు మనిషికి ఎప్పుడు అలవాటు కావాలంటే చిన్నప్పుడే అలవాటు కావాలి అలా చిన్నప్పటి నుంచి అలవాటైతేనే వాడికి మంచి ఫలితాలు వస్తాయి అంతేగాని ఎప్పుడో వచ్చాక ఇవన్నీ మనం సాధన చేస్తామంటే అవి అందుకోవు కనుక రామా నేను చెప్పినటువంటి ఈ ఉపాయాన్ని గురించి నీకు ఇంకా మరికొంత వివరించవలసింది అని వశిష్ఠ మహర్షి అంటున్నాడు ఈ ఉపాయం సదాచారము సత్సాంగత్యము సత్శాస్త్రము మూడు అంశాలు కలిగినటువంటి ఉపాయం అది చిన్న వయస్సులో ఉండగా బాల్యాన్ని నుంచి అలవాటు పడాలి కాని ఎప్పుడో వయస్సు మళ్లీ పోయిన తర్వాత వార్ధక్యం మీద పడ్డాక చావు దగ్గరికి వచ్చాక అప్పుడు దాన్ని ఆచరణ చేస్తామంటే అది ఏమీ ప్రయోజనం లేదు ఎందుకంటే అప్పుడు పూర్వపు అలవాట్లన్నీ బాగా ప్రబలంగా పట్టుకుని ఉంటాయి గనక అప్పుడు కొత్తగా ఇవి పాటించినా కూడా ఏమీ పెద్దగా ఉపయోగం ఎప్పుడైతే ఉపయోగం కనిపించదో కొందరు వీటిని సాధన చేసి కూడా ఇప్పుడు బాగా వార్ధక్యం దాటిపోయిన తర్వాత మాకేం ఫలితం కనిపించట్లేదు అని చెప్పేసి ఒకటే దుష్ప్రచారం చేస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళకి ఎందుకు దుష్ప్రచారం ఉంటున్నామంటే వాళ్ళకి అప్పటికే దురభ్యాసాల బలం వాళ్ళ మనసులో బాగా మొదలవేసు ఆ దురభ్యాసాల బలం వల్ల ఇవాళ సదభ్యాసం చేసినా ఈ ఉపాయం ద్వారా చేసినా కూడా ఫలితం రావట్లే ఆ మాట వాళ్ళు కనిపెట్టలేక ఈ బాధ్యత అంతా కూడా విధి నెత్తి మీద బారేస్తూ ఉంటారు ఏమంటారు అంటే మాకు దైవం కలిసి రావట్లేదండి మా విధి ఇట్టా ఉంది మా కర్మ ఇట్ట కాలింది ఏం చేస్తాం మేమెంతో సాధన చేశాం అని ఎప్పుడు బాగా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిపోయినారు అప్పుడు అంటారు వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసిన కృషి వేరు ఇప్పుడు కొత్తగా మొదలైనటువంటి కృషి వేరు కనుక తమ కృషిలో ఉన్నటువంటి లోపం చిన్నప్పటి ఈ కృషిని మనం లోపాన్ని వాళ్ళు తెలుసుకోలేక గుర్తుపట్టలేక ఆ బాధ్యతను తీసుకెళ్ళి దైవం మీద బారేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు రామా మూర్ఖులు నేను అంటున్నాను నువ్వు అనుకోబోకు వాళ్ళు కేవలం మూర్ఖులు చిన్నప్పటి నుంచి సదాచారాలైనటువంటి ఎవరైతే సదాచారాదులైనటువంటి ఉపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకపోవటానికి మానవుల్లో ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే నా దృష్టిలో సోమరితనం ఒక్కటే ఆధ్యాత్మిక విషయంలోనే కాదు లౌకిక విషయాలలో కూడా మానవులకు సోమరితనమే బద్ధశత్రువు పరమశత్రువు జన్మశత్రువు సోమరితనాన్ని సంస్కృతంలో ఆలస్యం అంటారు ఆలస్యం తెలుగులో ఆలస్యం అంటే లేట్ అనమాట ఇంగ్లీష్ లేట్ తెలుగు ఆలస్యం కానీ సంస్కృతంలో ఆలస్యం అంటే బద్ధకం విశిష్ట మనిషి ఏమంటున్నాయంటే ఆలస్యం జగత్సం అనర్థ ఆలస్యం జగత్నర్థనస్ బహుధనికో బహుశ్రుతో ఆలస్యా స సాగరంత సంపూర్ణ నర పశుభిశ్చ నిర్ధన ఈశ్చ అన్నాడు వశిష్టం అనేది చాలా శాంతుడు పాపం కానీ ఈ సోమరుణ్ తెలుసుకునేప్పటికీ ఆయనకే మంచి కోపం వచ్చేసింది ఆయన ఏమంటున్నా ఓ రామా సోమరితనం అనేదే లేకపోయినట్లయితే ఈ భూమి మీద ఉన్న ప్రజల్లో ఎవడు ధనవంతుడు కాకుండా పోతాడయ్యా ఎవడు విద్యావంతుడు కాకుండా పోతాడయ్యా ఈ భూమి మీద దరిద్రులు విద్యాహీనులు కనిపిస్తున్నారంటే ఎందుకంటే వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు కేవలం సోమరితనం వల్ల మాత్రమే వీళ్ళంతా కనిపిస్తున్నారు వీళ్ళంతా నర పశువులుగా తయారైపోయారు అన్నాడు వశిష్ఠమహి దేనివల్ల నర పశువులు అయ్యారు సోమరితనం వల్ల నిజమైన పట్టుదల ఉంటే నిజమైనటువంటి కృషి ఉంటే మన దేశంలో దరిద్రుడే ఉంటానికి వీల్లేదు ప్రకృతి మాత్రం మనకి అన్ని సమకాశాలని కనిపించింది సంపాదన సంపాదించినందుకు వేదాంతం వదిలేసేయండి దేశం సుభిక్షంగా నిత్య సంపత్ పరిపూర్ణంగా ఉండాలి కానీ మన దేశంలో ఏంటంటే ఈ సోమరితనం ఆవరించి అంచేత మనుషులు ఏమవుతున్నారు నర పశువులు అవుతున్నారు అలాగే నిరక్షరాస్యత విద్యారాహిత్యం కూడా వస్తోంది వాళ్ళకి దేనివల్ల విద్య చదువుకునే అవకాశాలు లేదు పూర్వంలో మహర్షులంతా కూడా ఏ ఏ కాలాల్లో ఆ కాలాల్లో విద్య అన్ని జాతుల వాళ్ళకి వారం గ్రామాలకు కూడా విద్య ఎట్లా ప్రసారం అవుతుందో దానికి ఏర్పాట్లన్నీ మహర్షులే చేసి పెట్టారు అయినా కూడా అనేక మంది సోమరులుండి ఆ విద్యాకరణి చేయకుండా వాళ్ళు నిరక్షరాస్యులుగా ఉండిపోయారు అంచేత ఏమంటున్నా అంటే వశిష్ట మహర్షి రామా ఇదంతా కూడా సోమరితనం యొక్క ఫలితమే కనుక వాళ్ళంతా నర పశువులు వాళ్ల మూలంగా ఈ దేశంలో దారిద్ర్యం మనకు కనిపిస్తోంది దారిద్యం కనిపించడానికి అవసరమే లేదు అవకాశమే లేదు అంటున్నాడు వశిష్ట మహర్షి అంటే పరమశాంత స్వభావుడని లోకంలో ప్రతీతి అటువంటి శాంత స్వభావుడికి కూడా అక్కడ మండిపోయి సోమరితన పోతుల్ని గట్టిగా తిట్టేస్తున్నా అనమాట ఎందుకంటే ఆయన ఎందుకంటే చెబుతున్నా అంటే చెబుతున్నాడు ఎందుకంటే తిడుతున్నాడు అంటే నీకు జ్ఞానం వచ్చిందా లేదా అన్నది మొదటి ప్రశ్న కాదయ్యా నీకు చురుకుదనం ఉందా లేదా ఇది ప్రశ్న చురుకుదనం అంటూ ఉంటే నువ్వెందుకు డపాయించ డబ్బు సంపాదించలేవు చురుకుదనంగా ఉంటే నువ్వు విద్యందుకు సంపాదించలేవు చురుకుదనంగా ఉంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించలేవు నువ్వు సంపాదించలేదు అంటే చురుకుదనం ఉండట్లా అంచేది జ్ఞానం ఎంత వచ్చింది అనేది ప్రశ్న కాదు ఒక కుర్రవాడు పైకి వస్తున్నాయంటే వాడు ఎంత చురుగ్గా ఉన్నాడని కావాలి వాడు మాటలో చురుకు ఉండాలి మనస్సులో చురుకుండాలి నడకలో చురుకుండాలి పనిలో చురుకుండాలి ఎక్కడా సోమరితనం పనికిరాదు సోమరితనంలో మట్టి ముద్దలు లాగా పడిన పడి ఉన్నటువంటి అధములకు వైరాగ్యం అనేది ఎప్పటికీ రాని రాదు వైరాగ్యం ఎప్పుడైనా సరే వస్తే సమర్థులైన వారికే వస్తుంది కానీ అసమర్థులైన వారికి మట్టి ముద్దలు వారికి వైరాగ్యం కూడా రమ్మన్న రాదు వాళ్ళు చేస్తూ ఉంటారు సోమరితనాన్నే వైరాగ్యంగా భావించుకుని ఆత్మవంచన చేసుకుంటూ ఉంటారు సమర్థులైన వాడికి వైరాగ్యం లేకపోయినా పెద్దగా నష్టం లేదు ఎందుకంటే వాడు సత్సాంగత్యమైన దాన్ని వదిలిపెట్టకుండా పాటిస్తూ ఉన్నట్టయితే ఏదో ఒక రోజున వాడి మనస్సుకి తత్వం మీద ఆసక్తి కలుగుతుంది ఎందుకని వాడు సత్సాంగం చేస్తున్నాడు కదా అందువల్ల తత్వం మీద ఆసక్తి కలిగి వాడి మనస్సు తత్వం మీదకి మళ్ళుతుంది అలా మనస్సు కనుక తత్వం మీదకి మళ్ళినట్లయితే పూర్వం వాడు ఎంత పట్టుదలగా డబ్బు సంపాదించాడో ఎంత పట్టుదలగా విద్య సంపాదించాడో ఎంత పట్టుదలగా కీర్తి సంపాదించాడో అంత పట్టుదలగా ఇప్పుడు జ్ఞానం కూడా సంపాదిస్తాడు కనుక ఓ రామ సాధకుడు సోమరితనాన్ని ఏమాత్రం దగ్గరికి రానికూడదయ్యా ఇది బాగా గుర్తుపెట్టుకో నేను ఇందాకేం చెప్పానంటే సదాచారం సత్సాంగత్యం సత్ శాస్త్రం అని చెప్పా వీటిల్లో సత్సాంగత్యం అనేది ముఖ్యం సత్సాంగత్యం అంటే ఏంటంటే మంచివారితో స్నేహం అన్నిటికంటే ఇది ముఖ్యం మానవులకు ఏం జరుగుతుందంటే బాల్యం గడిచి యవ్వనంలో అడుగు పెడుతూ ఉంటారు అలా యవ్వనంలో అడుగు పెడుతున్న దగ్గర నుంచి కూడా ఈ మానవుడు సత్సాంగత్యాన్ని పాటించి తీరాలి సత్సాంగత్యం ఉంటేనే ప్రతి విషయంలోనూ కూడా అంటే ప్రపంచంలో కనిపించేటువంటి విషయాలలో ఏవి సద్గుణాలు ఏవి దుర్గుణాలో వాడికి అర్థం అవుతుంది ఆ సత్సాంగత్యం లేకపోతే అవి అర్థం కాకపోగా విపరీతంగా అర్థం అవుతుంది అంటే సద్గుణాలను దుర్గుణాలుగా భావిస్తూ ఉంటాడు దుర్గుణాలని సద్గుణాలుగా భావిస్తూ ఉంటాడు ఈ ప్రమాదం రాకుండా ఉండాలంటే యవ్వన దశలకి పూర్వమే సత్సాంగత్యం ప్రారంభం కావాలి ఎందుకని ఈ యవ్వన దశ అనేది చాలా ప్రమాదమైనటువంటి దశ ఇదే ఇట్లా సద్గుణాలను దుర్గుణాలుగా దుర్గుణాలను సద్గుణాలుగా మనకి విపర్యంచేసి చూపించేటువంటి తల్లకింద్ర గుణం దీనికి కనుక ఈ యవ్వనంలో ప్రవేశించే సమయానికే కనుక మనకి సత్సాంగత్యం ఏర్పడి ఉండకపోయినట్లయితే ఆ తర్వాత వార్ధక్యం వచ్చినా కూడా ఈ గుణం పోవడం చాలా కష్టం కనుక శ్రీరామ యవనాత్ ప్రాక్ అనగా యవనం కంటే ముందుగానే ఇంకా బాల్య వయస్సులో ఉండగానే ఇంకా కౌమార వయసులో ఉండగానే ఇంకా వెన్ను బాగా మొదలకుండా కాస్త చెప్పిన మాట వినే పరిస్థితిలో ఉన్నప్పుడే వాడికి సత్సాంగత్యం మంచి మంచి పెద్దలతో వాడికి స్నేహం ఏర్పడాలి వాడి సాంగత్యం ఉండాలి అని విశిష్ట మహర్షి సత్సాంగత్యాన్ని గురించి బాగా చాలా విగ్రంగా ఇక్కడ చాలా శ్లోకాలు చెప్పాడు మనం సానాశ మాత్రమే చెప్పుకున్నాం ఈ బోధ ఇక్కడికి వచ్చేసరికి ఆ రోజు జరిగిందంటే సూర్యాస్తమైన దగ్గరికి వచ్చేసింది ఆ రోజుల్లో వేదాంత చర్చలు అంటే ఈ రోజులలాగా ఏమి నియమాలు లేకుండా విధి విధానాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు ఊర్కునే పుస్తకాల గురించి చర్చలు చేసుకోవడం ఉపన్యాసాలు చెప్పుకోవడం ఆ ఉండేది కాదు వాళ్ళు సదనుష్ఠానం చేస్తూ సత్కర్మానుష్ఠానం చేస్తూ ఆ కర్మానుష్ఠాన పూర్వకంగా ఆ కర్మల్ని అతిక్రమించి జ్ఞానంలోకి పోయేటువంటి మార్గాన్ని వాళ్ళు విశ్లేషణ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా నియమాల్ని వాళ్ళు దాటేవాళ్ళు కాదు అందుచేత వశిష్టాది మహరుషులంతా అప్పటికే జీవన్ముక్తులు అయిపోయినప్పటికీ పరమాత్మతో ప్రత్యక్షమైనటువంటి సాధాత్మ్య స్థితిలో ఉన్నవాళ్ళైనప్పటికీ కూడా అపారమైనటువంటి జ్ఞాననిష్టలో ఉన్నవాళ్ళైనప్పటికీ కూడా ఆ సంధ్యాకాలం వచ్చేసరికి ఆ సంధ్యోపాసన అనేది వాళ్ళకి అత్యంత ముఖ్యం కనుక ఆనాటికి మహరుషులంతా కూడా సభసాలించి ఎవరికి వారు సంధ్యాదనాల కోసం బయలుదేరి వెళ్లారు అనుష్ఠానాలు పెందరాడే పూర్తి చేసుకుని ఆనాటికి ఆ రాత్రి కృత్యాన్ని పూర్తి చేసుకుని మన్నాడు పొద్దున్నే లేచి స్నానాలు చేసి మళ్లీ సంధ్యావందనము అగ్నిహోత్రము అనేటువంటి అనుష్ఠానాన్ని కూడా ఎవరెవరికైతే ఏ అనుష్ఠానాలు ఉన్నాయో అంటే కాలానికి ప్రాతకాలానికి విహితమైనటువంటి అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ త్వర పూర్తి చేసుకుని పెందరాడే రాజ్యసభకి ఎవరికి వారికి సాక్షాత్ వశిష్ఠం ఉపదేశం చేస్తున్నాడు సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభు ఉపదేశాన్ని పొందుతున్నాడు ఇటువంటి సందర్భంలో ఆ మంచి మాటల్లో ఒక అక్షరం కూడా మనం పోగొట్టుకుంటే అది మన జన్మకి చాలా లోటైపోతున్నటువంటి ఆదుర్దాల ఉన్నారు కనుక పెద్ద పెద్ద మహర్షులంతా కూడా త్వర త్వరగా అనుష్ఠానాలు వచ్చి మన్నాడు పెందరాడే సభలో కూర్చున్నారు మరి దశరథ మహారాజు గారు కూడా అట్లాగే ఆదుర్దాగా ఉన్నాడు ఆయన కూడా అందరికంటే ముందరగా వచ్చి సభలో కూర్చున్నాడు శ్రీరామ సంగతి వేరే చెప్పనక్కర్లేదు మన్నాడు సభ ప్రారంభమైంది వశిష్ఠ మహర్షి ప్రారంభించాడు జై గురుగత